ఎస్మిన్ ఏవ ప్రళీయతే ఎస్మిన్ ప్రళీయతే లీనమై ఎవని అందుడిందు అర్థమైతే మనకు కూడా మోక్షం అర్థం కాకపోతే గజేంద్రుడికే మోక్షం సరేనా కనుక యస్మాత్ జాతం జగత్ సవరం ఇప్పుడు చూడండి కాబట్టి ఈ సమస్తమైనటువంటి ప్రపంచం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఎవరిలో అయితే ఉందో ఎవరిలో అయితే విలీనమైపోతూ ఉందో అటువంటి జ్ఞానాత్ముడు అయినటువంటి పరమాత్మకి నమస్కారం చాలా ఇంపార్టెంట్ అది సద్బ్రహ్మ కార్యం ఇది పరమాత్మ వల్ల ఆవిర్భవించిన కార్యం సద్బ్రహ్మ సకలం సదైవ సన్మాత్రమే తోన్యదస్తి తన్యత్ అస్తి నా ఎందుకని సద్బ్రహ్మ కార్యంతుంది ఎట్లా స్వామిది చెప్తాను మృన్మయ కార్యం సకలం గటాది సతతం మృత్ ఏవా మృన్మాత్రమేవా అభిత మృత్కార్యం మట్టి నుంచి ఏదైతే వచ్చిందో మృత్ కార్యం సకలం ఘటాది సకలం ఘటా శరావదనాది సకలం ఘటా కుండా శరంత ఉదంచనా ముకుడు ఘటా శరావా ఉదంచనాది సకలం సత ఉత్పత్తే ప్ర ఉత్పత్తి అనంతరం నాశానంతరం మృత్ ఏవా మృన్మయం మృత్ ఏవా అంతేనా మట్టి నుండి కొండొచ్చింది ముంతొచ్చింది మూకుడు వచ్చింది మృత్ కార్యం అది మట్టికి సంబంధించిన కార్యం మట్టి కారణం ఇది కార్యం మృత్ సకలం ఘటాది సకలం ఆది ఘటాది ఘట కుండటే కాదు ఘట శరావా ఉదంచనాది సకలం ఇది గుండ అది ముంత ఇది మూకుడు అనేటువంటి సకలం సతతం ఎల్లప్పుడు సదా అంటే ఉత్పత్తే హె ప్రాక్ కొండ ముందు ఉత్పత్తి అనంతరం తయారైన తర్వాత నాశ పగిలిపోయిన తర్వాత ఉండరు మృతేవా మృతికే చత్యం మృతే ఇంకోటి ఏమి లేదు కాబట్టి ఇదం జగత సకలం సన్మాత్రమేవా సద్రూపమైనటువంటి పరమాత్మ నుంచే వచ్చింది ఇదంతా కూడా కాబట్టి ఇదం జగత్ సకలం సమస్తం ఎప్పుడు అది రాక ముందు వచ్చిన తర్వాత మళ్లీ తిరిగి కలిసిపోయిన తర్వాత ఎప్పుడు కూడాను ఇది ఒక వస్తువు సదాత్మకం సద్రూపం ఏవ సదాత్మకం యస్మాత్ ఈ కారణం చేత పరం కించస్తి సత పరం కించిదపి నాస్తి సత్తుకన్నా వేరుగా రెండవది లేనే లేదు వ్యతిరేక నాస్తి ఉన్నదే సద్రూపమే ఎందుకని మట్టికన్నా రెండో వస్తువు ఉండేందుకు అవకాశం లేదు నువ్వు కుండా అనుకోవచ్చు రూపాలు వేరుగా ఉన్నాయే గానీ ఎప్పుడైతే మృత్ కార్యమైందో మట్టికి సంబంధించిన కార్యమైందో మట్టి కారణమైందో కారణమైనటువంటి మట్టి నుంచి ఆవిర్భవించినటువంటి కార్యరూపంలో ఇవన్నీ గోచరిస్తూ ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా నువ్వు కారణమైనటువంటి మట్టి కన్నా కూడా వేరు కాదు తయారు కాకముందు మట్టే తయారైనంత మట్టే పగిలిపోయిన తర్వాత మట్టే తయారైన తర్వాత నామరూపాలు కనిపిస్తూ ఉన్నాయి నీకు ఇది కుండా చూండి ఇంత మట్టి తీసుకొచ్చి పోసుకున్నాం అనుకోండి అంత అక్కడ ఉంది కదా అంత మట్టి పెట్టుకున్నాము ఆ మట్టిలో నుంచి కొన్ని కుండలు చేశాముటాది అట్లాగే శరావా ఇంకోటి చేశారు మళ్ళీ ముంత తయారు చేసి పెట్టాను ఉదంచనా ముక్కుడు తయారు చేసి పెట్టాను ఎక్కడి నుంచి ఈ మట్టిలో నుంచే ఆ మట్టిలో నుంచి కొండ తయారు చేశాను ముంత తయారు చేశాను ముక్కుడు తయారు చేశాను ఇవి తయారు కాకముందు మట్టి తయారైనప్పుడు కొండ ముంత మూకుడు ఇప్పుడు పగల కొట్టావనుకోండి అన్నిటినీ మళ్ళీ మట్టే పోని ఆ మూడు ఉన్నప్పుడు మాత్రం ఆ మూడిట్లో మట్టే ఉందా ఇంకేమన్నా ఉందా అది ముంతా మూకుడు బాణల్ కుండలు నామ పోకడలే ముంతా మూకుడు బానలు కుండలు నామ రూపాల పోకడలే మట్టి పాత్రలకు మన్నే అండా మట్టి పాత్రలకు మొన్నే అండా జగమంతటికి నీవే నిండా ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు మారని రూపం ఆరని దీపం భువిలో దివిలోని వేసకలం ఎన్నో ఎన్నో రూపాలు యస్మాత్ జాతం జగత్సర్వం మట్టి నుంచే మట్టి పాత్రలన్నీ వచ్చినట్టుగా పరమాత్మ నుంచే అన్ని వచ్చాయి సో మట్టి కారణం మట్టి పాత్రలన్నీ కార్యం అందువల్ల మృత్కార్యం ఒక మాట చెప్పండి ఇప్పుడు అది కారణం అన్నప్పుడు మట్టి మట్టి పాత్రల్ని తయారు చేసింది అని అంటే మట్టి కారణం అంటే ఈ మట్టి తయారు చేసిందే పాత్రల్ని నేను కొండ తయారు చేయాలి నేను మూకుడు తయారు చేయాలి నేను ముంత తయారు చేయాలి అనే జ్ఞానం మట్టికుందా మరి ఎట్లా తయారు చేశారు మట్టి ఉపాధాన కారణం కానీ మట్టి ఉంటేనే అవుతుందే ఎవరు ఎవరు సార్ కదా ఇప్పుడు మన ఇంట్లో కొండలున్నాయి కుమ్మరుండా బజార్లో కొండ కొనుక్కొని వస్తావా కుమ్మరిని కూడా కొనుక్కొని వస్తాం అప్పుడు ఈ కొండ సరిపోదు ఎందుకని వంట పెరగాలి ఆయన కూడా తింటాడు కనుక కొండలు కొనుక్కొని వస్తామే గానీ కుమ్మరిని కొనుక్కొని రామ్ కుండని తీస్తే కొండ వస్తుందే గానీ రాడు అవునా కాబట్టి కుండ మూకుడు ముంత ఘటా ఘటా శరావ ఉదంచనాది సకలం మృన్మయం కావచ్చు మరి దీ మట్టి నుంచి అవి వచ్చాయి అన్నప్పుడు మట్టి తయారు చేసిందే కాదు కులాలుడు తయారు చేశాడు అతనే ఎక్కడున్నాడు ఎక్కడెక్కడ మట్టి కొండలుంటే అక్కడక్కడు లేడు అతను ఎక్కడో ఉన్నాడు బాగా అర్థం అతను ఎక్కడో ఉన్నాడు మనం కుండ తెచ్చుకుంటామే కానీ ఆ కుండను తయారు చేసిన వాడు ఎవడో కూడా మనకు తెలియదు అసలు అమ్మేవాడికి కూడా తెలియదు ప్రోడక్ట్ వచ్చేసలు అమ్ముతూ ఉంటాడు కానీ ఎవడు తయారు చేసినా ఎవడీ తెలుసు వాడు ఎక్కడో ఉంటాడు వస్తువు ఇక్కడ ఉంటుంది మరి యస్మాత్ జాతం జగత్ సర్వం ఈ మట్టి నుంచి కుండలు వచ్చినట్టుగా మట్టి పాత్రలు వచ్చినట్టుగా పరమాత్మ నుంచి గనక ఈ ప్రపంచం గనక వచ్చుంటే మరి మట్టిక్కడ ఉంది కుమ్మరోడు ఎక్కడో ఉండాడు అదేవిధంగా జగత్ ఇక్కడుండి పరమాత్మ ఎక్కడో ఉంటే ఎట్లా ఇది ఇదే కదా అన్ని మతాలు చెప్పేది జగత్ ఎక్కడుంది పరమాత్మ ఎక్కడో ఉండేడు సృష్టి కొండ ఎక్కడుంది కుమ్మరి ఎక్కడో ఉండేడు కానీ జగత్తుకి వర్తించదు ఎందువల్ల తెలుసా ఏనా ధార్యతే ఇది దాన్ని ధరించేది ఎవడు సార్ భరించేది ఎవడు సార్ ఆయన ఎక్కడో ఉంటే ఇక్కడ నియతి ఉంది ఆర్డర్ ఉంది నీళ్లలో ఉంటేనే చేప బతుకుతుంది నీళ్ల పాలు గొప్పవని నువ్వు తీసుకొని వచ్చే పాలల్లో ఇస్తే చచ్చిపోదు ఇది నియతి ధర్మం నీకు ఆక్సిజన్ కావాలి నువ్వు బొగ్గు పులుసు వాయి వదలాలి కానీ రివర్స్లో చెట్లు ఉన్నాయి ఇదంతా ధర్మం ఇదేంటిది జ్ఞానం కాదా గాలి పీల్చుకుంటుందో ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ ఉంటేనే దేహం ఉంటది ఆ లోపల శ్వాసక్రియ నడుస్తుంది జ్ఞానం తస్మై జ్ఞానాత్మనే నమహ కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడు ఎందుకని ఇక్కడ నీతి ఉంది గనక ధర్మం ఉంది గనక కాబట్టి అతను ఎక్కడో ఉంటే మనల్ని నడిపేది అట్లా నువ్వు భోంచేయొచ్చు లోపల జీర్ణశక్తి ఎట్లా జఠరాజ్ని రూపంలో ఉండేవాడు ఎవడు అందుకని కదా అహం వైశ్వానరో భూత్వా ప్రాణి నామేహమాశ్రిదని వైశ్వన రూపంలో ఆయనే ఉంటే అగ్ని రూపంలో టెంపరేచర్ కూడా తానే అగ్నిస్వరూపం తానే ఇవంతా మీరు చూస్తారు ఇప్పుడు ఈ ఉపనిషత్తులో అగ్నిదేవుడు ఉపాసన ఇవన్నీ వస్తాయి అన్ని రూపాల్లో తానే ఉన్నాడు మరి అలాంటప్పుడు ఎక్కడో ఆయన ఉంటే ఎట్లా వీలుపడుతుంది కనుక కుమ్మరు ఎక్కడైనా ఉండొచ్చేమో కానీ తయారు చేసినటువంటి వాడు కుండ విషయంలో మట్టి పాత్రల విషయంలో కానీ జగత్ విషయంలో పరమాత్మ ఎక్కడ ఉండేందుకు అవకాశం లేదు కనుక అంతటా ఉన్నాడు ధర్మరూపంలో ఏనా ధార్యతే అందువల్ల నీ మనసులో ఏదైనా ప్రార్థన జరిగితే చూడు కాముగా కూర్చొని ఉంటావెట్లా ఇలా కళ్ళ మూసి ధ్యానం చేస్తున్నావే నువ్వు ఏం చేస్తున్నావు ఎవరికి తెలుస్త తలుపేసుకుని కానీ నీ లోపల ఉండేటువంటి పరమాత్మ నీ వృత్తి కదిలే చోట కూడా తానున్నాడు గనక వృత్తి ఉంది తాను ఉండాడు వృత్తి లేదు తానుంటాడు అలా ఉంది సముద్రం ఉంది అలా లేదు సముద్రం ఉంటుంది నీ ఆలోచన కదిలే చోట కూడా ఆయన ఉన్నాడు గనక శ్రీకృష్ణ ఆయన అని నువ్వు అంటే కూడాను నువ్వు ఏమంటున్నావు ఆయన తెలుసు ఎందుకని చైతన్య రూపంలో తాను ఉన్నాడు గనక ఏన ధార్యతే జ్ఞానం ఇదంతా ఏంటి జ్ఞానం కాబట్టి సమస్తంలో తానే ఉన్నాడు ఈశావాస్యకం సర్వం యత్కించే జగత్యాం జగత్ ఏ జగత్ ఉన్నదంతా కూడా తానే కాని నామరూపాలు మిథ్య పరమాత్మ సత్యం నామరూపాలు కూడా పరమాత్మే కాని పరమాత్మ నామ రూపాలు కావు మట్టి పాత్రలు కూడా మట్టి కుండలన్నీ మట్టి కాని మట్టి కుండ కాదు కాబట్టి ఇదంతా నామరూపాలు మిథ్య మిథ్య కూడా సత్యమే కానీ సత్యం మిథ్య కాదు మిథ్య ఉన్నది అంటే సత్యం ఉందని అర్థం మిథ్య సత్యం ఉండంది కాలత్ర ఏపీ సదాత్మకం ఏనా ధార్యతే యస్మిన్నేవా ప్రలీయతే ఇది జ్ఞానం ఇప్పుడు అర్థం అవుతుంది కనుక జ్ఞానం ఎప్పుడైతే కలుగుతూ అర్థం చేసుకోండి ఇక్కడ ఈ జ్ఞానకాండ తస్మై జ్ఞానాత్మనే మహా జ్ఞానాత్మ పరమాత్మ జ్ఞాన స్వరూపుడు ఆయన జ్ఞానమే ఈ ప్రపంచం ఎక్కడ చూసినా కనపడుతోంది ఎక్కడ ఏ విధమైనటువంటి జ్ఞానం ఉండినా ఆకులో పచ్చదనం ఉంది దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే నీ క్లోరోఫిల్ అనే పదం నీకు దొరికింది అది జ్ఞానం అలా అర్థం చేసుకోవడానికి జ్ఞాన రూపంలో పరమాత్మ ఈ ప్రపంచంలో కనుక జ్ఞానం వెరీ ఇంపార్టెంట్ జ్ఞానం వస్తుతంత్రం కర్మతంత్రం జ్ఞానం వస్తుతంత్రం నా కర్మతంత్రం బాగా అర్థం చేసుకో ఏంటి స్వామీజీ వస్తుతంత్రం అంటే ఏంటి కర్మతంత్రం అంటే ఏంటి చెప్పండి ఇదివా ఒక్క మాట చెప్తాను వినండి ఇదేంటి కదా కదా కళ్ళు లేని వాడిని ఇదేంటో అర్థం చేసుకొని చెప్పు